10. Lesson 37. Listen only. Start. ఏమండి మీకు టిఫిన్ ఏం కావాలి ముందు మంచి నీళ్లు కావాలి తర్వాత టిఫిన్ ఇవిగో మంచి నీళ్లు ఇక్కడే ఉన్నాయి ఈ నీళ్లు చల్లగా టిఫిన్ ఏమున్నది ఇడ్లీ పూరి మినపట్టు పెసరట్టు ఉప్మా ఉన్నాయి ఇడ్లీ వేడిగా ఉన్నదా లేదండి పూరి వేడిగా ఉన్నది మినపట్టు పెసరట్టు కూడా వేడిగా ఉన్నాయి ఏం జనతాసింగ్ నీకు మినపట్టు కావాలా పెసరటి కావాలా నాకు రెండు వేడి పెసరట్లు కావాలి మినపట్టు వద్దు మీకేం కావాలి మృత్యుంజయ్ నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీ చల్లగా ఉన్నదండి అయితే ఉప్మా కావాలి మీకేం కావాలండి నాకు పాలు కావాలి పాలు లేవండి కాఫీ ఉన్నది టీ ఉన్నది బోర్నమిఠా కూడా ఉన్నది మీకేం కావాలి నాకేమీ వద్దు పాలే కావాలి పాలు లేవండి అయితే చల్లని మంచి నీళ్లు కావాలి ఈ హోటల్లో మంచినీళ్లు చల్లగా లేవు నింగయ్య కూడా ఇక్కడే ఉన్నాడు మరి క్లాసులు ఎవరున్నారు ఎవరు లేరుట్ స్టార్ట్ ఏమండి మీకు టిఫిన్ ఏం కావాలి ఏమండి మీకు టిఫిన్ ఏం కావాలి ముందు మంచి నీళ్లు కావాలి ముందు మంచినీళ్లు కావాలి తర్వాత టిఫిన్ తర్వాత టిఫిన్ ఇవిగో మంచినీళ్ళు ఇవిగో మంచినీళ్లు ఇక్కడే ఉన్నాయి ఇక్కడే ఉన్నాయి ఈ నీళ్లు చల్లగా లేవు ఈ నీళ్లు చల్లగా లేవు టిఫిన్ ఏమున్నది టిఫిన్ ఏమున్నది ఇడ్లీ పూరి మినపట్టు పెసరట్టు ఉప్మా ఉన్నాయి ఇడ్లీ పూరి మినపట్టు పెసరట్టు ఉప్మా ఉన్నాయి ఇడ్లీ వేడిగా ఉన్నదా ఇడ్లీ వేడిగా ఉన్నదా లేదండి లేదండి పూరి వేడిగా ఉన్నది పూరి వేడిగా ఉన్నది మినపట్టు పెసరట్టు కూడా వేడిగా ఉన్నాయి మినపట్టు పెసరట్టు కూడా వేడిగా ఉన్నాయి ఏం జనతాసింగ్ నీకు మినపట్టు కావాలా పెసరట్టు కావాలా ఏం జనతాసింగ్ నీకు మినపట్టు కావాలా పెసరట్టు కావాలా నాకు రెండు వేడి పెసరట్లు కావాలి నాకు రెండు వేడి పెసరట్లు కావాలి మినపట్టు వద్దు మినపట్టు వద్దు నీకేం కావాలి మృత్యుంజేయ్ నీకేం కావాలి మృత్యంజేయ్ నాకు ఇడ్లీ కావాలి నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీ చల్లగా ఉన్నదండి ఇడ్లీ చల్లగా ఉన్నదండి అయితే ఉప్మా కావాలి అయితే ఉప్మా కావాలి మీకేం కావాలండి మీకేం కావాలండి నాకు పాలు కావాలి నాకు పాలు కావాలి పాలు లేవండి పాల్ లేవండి కాఫీ ఉన్నది కాఫీ ఉన్నది టీ ఉన్నది టీ ఉన్నది బోర్నమిటా కూడా ఉన్నది బోర్నవీటా కూడా ఉన్నది మీకేం కావాలి మీకేం కావాలి నాకేమీ వద్దు నాకు ఏమీ వద్దు పాలే కావాలి పాలే కావాలి పాలు లేవండి పాలు లేవండి అయితే చల్లని మంచినీళ్ళు కావాలి అయితే చల్లని మంచినీళ్లు కావాలి ఈ హోటల్లో మంచినీళ్లు చల్లగా లేవు ఈ హోటల్లో మంచినీళ్లు చల్లగా లేవు మింగయ్య కూడా ఇక్కడే ఉన్నాడు మింగయ్య కూడా ఇక్కడే ఉన్నాడు మరి క్లాసులో ఎవరున్నారు మరి క్లాసులో ఎవరున్నారు ఎవరు లేరు ఎవరూ లేరు నాకు పాలు కావాలి కాఫీ నాకు పాలు కావాలి కాఫీ వద్దు మృత్యుంజయకు మినపట్లు కావాలి పెసరట్లు వద్దు మృత్యుంజయకు మినపట్లు కావాలి పెసరట్లు వద్దు మంచినీళ్లు ఉన్నాయా లేవు మంచినీళ్లు ఉన్నాయా లేవు మీ ఇంట్లో పాలు ఉన్నాయా మీ ఇంట్లో పాలు ఉన్నాయా మా ఇంట్లో పాలు లేవండి మా ఇంట్లో పాలు లేవండి ఇది వేడి కాఫీ ఇది వేడి కాఫీ ఈ కాఫీ వేడిగా ఉన్నది ఈ కాఫీ వేడిగా ఉన్నది అది తెల్ల పువ్వు అది తెల్ల పువ్వు ఆ పువ్వు తెల్లగా ఉన్నది ఆ పువ్వు తెల్లగా ఉన్నది ఇది చల్లని కాఫీ ఇది చల్లని కాఫీ ఈ కాఫీ చల్లగా ఉన్నది ఈ కాఫీ చల్లగా ఉన్నది కావాలి ఏం కావాలి మీకు మీకు ఏం కావాలి ఏమండి ఏమండి మీకు ఏం కావాలి వద్దు మినపట్టు మినపట్టు వద్దు వేడి వేడి మినపట్టువద్దు నాకు నాకు వేడి మినపట్టు వద్దు తెల్లగా తెల్లగా ఉన్నాయా కాగితాలు కాగితాలు తెల్లగా ఉన్నాయా ఆ కాగితాలు తెల్లగా ఉన్నాయా నాకు ఇడ్లీ కావాలి పాలు నాకు పాలు కావాలి పెసరట్టు నాకు పెసరట్టు కావాలి ఉప్మా నాకు ఉప్మా కావాలి కాఫీ నాకు కాఫీ కావాలి నాకు మల్లెపూలు వద్దు గులాబీ పూలు నాకు గులాబీ పూలు వద్దు వేడి పాలు నాకు వేడి పాలు వద్దు తెలుగు పుస్తకం నాకు తెలుగు పుస్తకం వద్దు పూరి నాకు పూరి వద్దు రెస్పాన్స్ డ్రిల్ మీకేం కావాలి నాకు కాఫీ కావాలి కావాలి పుస్తకం రవికి పుస్తకం కావాలి నాకేం కావాలి గడియారం నీకు గడియారం కావాలి మనకేం కావాలి పెసరట్లు మనకు పెసరట్లు కావాలి ఇడ్లీ వేడిగా ఉన్నది పూరి చల్లగా ఉన్నది మినపట్టు చల్లగా ఉన్నది పెసరట్టు వేడిగా ఉన్నది పెసరట్టు కావాలి కాఫీ చల్లగా ఉన్నది టీ వేడిగా ఉన్నది అయితే నాకు కావాలి ఉప్మా వేడిగా ఉన్నది ఇడ్లీ చల్లగా ఉన్నది ఉప్మా కావాలి నీకు మినపట్టు కావాలా పెసరట్టు కావాలా నాకు మినపట్టు కావాలి పెసరట్టు వద్దు నీకు కాఫీ కావాలా టీ కావాలా నాకు కాఫీ కావాలి టీ వద్దు రవికి కలం కావాలా కాగితం కావాలా రవికి కలం కావాలి కాగితం వద్దు మీకు పాలు కావాలా కాఫీ కావాలా నాకు పాలు కావాలి కాఫీ వద్దు మీకు ఏం కావాలి మినపట్లా తెసరట్లా నాకు ఏమీ వద్దు మీకు ఏది కావాలి కలమా కాయితవా? నాకు ఏది వద్దు మీకు ఎవరి ఎవరు కావాలి రామారావా సుబ్బారావా మల్లె పూలా గులాబీ పూలా మా పుస్తకాలు వీటిలో ఒక పుస్తకం నాకు కావాలి ఇవి గులాబీ పూలు వీటిలో ఒక పువ్వు నాకు కావాలి అవి రవి గడియారాలు వాటిలో ఒక గడియారం నాకు కావాలి అవి కొత్త కుర్చీలు వాటిలో ఒక కుర్చీ నాకు కావాలి ట్రాన్స్ఫర్మేషన్ డ్రిల్ ఇక్కడ పుస్తకం లేదు ఇక్కడ పుస్తకాలు లేవు ఇక్కడ మినపట్టు లేదు ఇక్కడ మినపట్లు లేవు అక్కడ మల్లె చెట్టు లేదు అక్కడ మల్లె లేవు మా ఇంట్లో పెసరట్టు లేదు మా ఇంట్లో పెసరట్లు లేవు నాకు కాఫీ కావాలి నాకు కాఫీ వద్దు నాకు రవి కావాలి నాకు రవి వద్దు రవికి పెసరట్టు కావాలి రవికి పెసరట్టు వద్దు మా మాస్టర్ గారికి టీ కావాలి మా మాస్టర్ గారికి టీ వద్దు కాగితాలు ఆ పుస్తకాలు ఆకుపచ్చగా ఉన్నాయి ఇవి చల్లని పాలు ఈ పాలు చల్లగా ఉన్నాయి